వీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజనష్ వన్నోద సాదనంధిపత సశివసరంభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యంతం వందే పరియపి విరోధ తదుపరి అదరాయణసంభవా విరోధకర్మణీతి చేతిపత్తేర్దర్శనా ఈ చర్చ ఎలా ప్రారంభమైందంటే వేదాంతమునందు మానవులకు అధికారము గలదు అధికారము అంటే యోగ్యత ఎవరి కోసం ఈ శాస్త్రం అంటే మనుష్యుల కోసం ఉద్దేశించబడినది అది అక్కడ ప్రారంభమైంది ఆ సూత్రమే ఉంది రకంగా హృద్యపేక్షయాతు మనుష్యాధికారత్వాత అని సూత్రం మనుష్యులకు అధికారము కలదు ఈ శాస్త్రమునందు అంటే అక్కడ ఈ రకమైన జ్ఞానమును అనుభవానికి తెచ్చుకోవటము నందు నిజానికి ఇది మీరు యథార్థం చెప్పాలంటే ఆసక్తి వద్దు అని మనిషికే చెప్పాలి పశువులకి చెప్పక్కల పక్షులకి చెప్పక్కల అవి ఒకసారి ఆ పక్షి మామూలుగా అసలు ఆ పక్షి ఏం చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా గుడ్డు నుంచి బయటకు పక్షులకి నోట్లో ఆహారం వేసుకుంది ఎక్కడెక్కడి నుంచో ఒకటికి వచ్చిన నోట్లో ఆహారం వేసుకుంది ఇన్ని రామకృష్ణ గురుదేవులు దృష్టాంతంగా చెప్పేవారు నోట్లో వేస్తున్నారు కానీ అది పెరిగి ఇంకా తన ఆహారాన్ని తాను సంపాదించుకునే స్థితి వచ్చినప్పుడు ఈ తల్లిపక్ష ఆహారం తింటూ ఉంటుంది తను ఆ తింటూ ఉండగా ఈ పిల్లపక్ష ఆహారంలో వాటా కోసం దగ్గరికి వస్తే ముక్కుతో పూడించి తని వేస్తుంది తప్ప వాటాయి చూసారా తన పిల్ల అయినా కూడా ముక్కుతో పూడుస్తుంది పోపోవాలి ముక్కుతో కూడుస్తుంది వాటాయి ఉండదు ఆ చేప ఏదో కొరిచి పట్టుకొస్తుంది దాంట్లో వాటా ఎందుకంటే నువ్వు సంపాదించుకోకపోడులో కూడా మకాం పెట్టలేవు నువ్వు గూడు కట్టుకోలేదు అక్కడ నుంచి పశువు కాబట్టి పశువులకు పక్షులకు ఆ చెప్పక్కర్లా ఆసక్తి వద్దు సంసార అహమ్మ అనే ఆసక్తి వద్దు అని చెప్పక్కర్లా ఈ మాట మనుషులకే చెప్పాలి సో కా ఈ విధంగా శాస్త్రం యొక్క అపేక్ష మనిషికే ఉన్నది అని ప్రసంగము ప్రసంగా ప్రసంగేనా ఆ ప్రసంగాన్ని అనుసరించి ఇంకో ప్రసంగం ఏమిటి మరి దేవతలకి లేదా మనుషులకు ఉంది అంటే దేవతలకి ఆ ప్రస అసలు ప్రసక్తస్యవ నిషేధ దేవతలకి అధికారము ఉన్నదా లేదా అని ఒక ప్రశ్న వేసుకుని నిషేధించాడు ఆయన జైమిని మహర్షి ఆయన జైమిని ఉన్నాడు దేవతలకు అధికారం లేదని ఆయన కొట్టుకు అరిశాడు అంటే బాదరాయన మహర్షి ఈయన ఈయన దృష్టి వేరు దేమిని చెప్పింది కర్మశాస్త్రం మనసులు పెట్టుకుని చెప్పాడు బాదరాయన మహర్షి ఏమన్నాడు తదుపర్యపి మనుషుల కంటే ఉండే దేవాది యోనుల దేవాది జన్మలందు జన్మలు గల వాళ్ళకు కూడా ఈ అధికారము గలదు తదుపర్యపి ఉన్నది అని బాదరాయనుడు చెప్పాడు ఎందువల్ల అసంభవాత్ సంభవము అంటే సంభవం అవకుండా వాళ్ళ బికాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ అది మనం చూసాం దీని మీద పూర్వపక్షం విరోధకర్మని ఇది చే అని పూర్వపక్షం అవి విరోధం వచ్చేస్తుందండి కర్మ విషయ విరోధ విషయ సప్తమే కర్మ అంశంలో విరోధం దేవతలకు కూడా అధికారము అంటే విరోధం వస్తుంది అని అన్నట్లయితే ఇటు చేతి విరోధకర్మని ఇటు చేతి నా పూర్వపక్షాన్ని ఖండిస్తున్నాడు లేదు విరోధము లేదు ఎందువల్ల అనేక ప్రతిపత్తే దర్శనాత్ అనేది హేతు అది సూక్ భాష్యకార్లు వివరిస్తారు అవలేదా ఓకే ఓకే ఎదీ కర్మసు అనధికారణం ఉక్తం నేవానా దేవతాంతరాభావాత్ నృషీణం ఆర్శేయాంతరాభావాత్తి నత్ విద్యాసు అది అక్కడ రెండు సూత్రాలు చెప్పారు ఆయన దేవి మహర్షి దేవతలకు ఈ కర్మ ఏందో అధికారము లేదు దేవానాం నా అధికార నా ఎందుకని దేవతాంతరాభావాత్ ఇంద్రుడు హోమం చేయాల్సి వస్తే ఇంద్రాయ స్వాహాన్ని ఇంకో ఇంద్రుడికి హోమాన్ని చేయాల్సి ఉంటుంది ఇంకో ఇంద్రుడు ఉండడు ఈయనే ఇంకో ఇంద్రుడికి ఈయనే హోమం చేస్తాడు అలాగే ఋషిని కూడా ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని జపం చేయాలనుకోండి మీరు నేను జపం చేయాలంటే విశ్వామిత్ర ఋషి అని చెప్పి జపం చేస్తాం విశ్వామిత్రుని జపం చేయాలంటే ఏ ఋషి చెప్తాడు కాబట్టి ఆ ఋషికి ఇంకో ఋషు ఉండడు ఎలా కావు కాబట్టి గాయత్రి చెప్ప ఆయనకి అక్కర్లా వాళ్ళకే కావాలంటే ఆయన చేయక్కర్లా జప మనమే మాల తిప్పాలి అని ఆ విధంగా ఆయన చెప్పినాడు ఎవరు జయమిన మహర్షి కాబట్టి అదే నియమాన్ని అనుసరించి ఆ అదే యుక్తిని మీరు ఇక్కడ కూడా అన్వయించవచ్చు అన్వయించి దేవతలకు వేదాంతమునందు అధికారము లేదు అన్నట్లయితే దాని మీద ఈయన ఏమంటున్నారంటే నా తద్విద్యా స్వస్తి అటువంటి అధికార నిషేధం ఏదైతే జేమిని మహర్షి చెప్పాడో అది జ్ఞానము విషయమునందు ఉండదు విద్య అంటే ఉపాసనను కూడా చెప్పచ్చు ఇప్పుడు పరమాత్మని ఉపాసన చేయాలనుకోండి ఇంద్రుడు కూడా చేయొచ్చు అదేమి సమస్య ఎందుకంటే నహి ఇంద్రాదీనా విద్యాసూ అధిక్రీయమాణానా ఇంద్రాద్యుద్దేశేణిత్త్యమస్తి అక్కడ హేతువుని ఎలా చెప్తున్నారంటే ఇంద్రుడు హోమం చేయాలనుకోండి ఇంద్రాయ స్వాహాన్ని హోమం చేయాలంటే ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి హోమం చేయాలి అది యుక్తియుక్తంగా లేదు కాబట్టి ఇంద్రుడికి అధికారము లేదు అని చెప్పినాం కానీ ఇంద్రుడు ఆత్మనిష్ఠుడై ఉండాలనుకోండి ఉండొచ్చు మ ఏ మనిషైనా ఆత్మనిష్ఠుడై ఉండొచ్చు ఇంద్రుడు కూడా ఆత్మనిష్ఠుడుగా ఉండవచ్చును కాబట్టి ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి చేయాల్సింది ఫలానాది ఉంది అన్నట్లయితే విరోధం వచ్చేస్తుంది తప్ప ఇక్కడ ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి చేసేదేమీ లేదు కాబట్టింద్రా ఇంద్రుడికి కూడా అధికారము గాల అగ్నిదేవత ఉన్నాడు అనుకోండి అగ్నిదేవత అగ్నియస్వాహ అని అగ్నిని ఉద్దేశించి హోమం చేయాలంటే అధికారం సమస్య వస్తుంది తప్ప అగ్నిదేవత ఆత్మనిష్ఠుడై ఉండడానికి అధికారం సమస్య లేదు కాబట్టి అధికారం లేదు ఉందంటే ఇబ్బంది ఆ ఇబ్బంది అధికారానికి సంబంధించిన ఇబ్బంది ఎప్పుడొస్తుందంటే ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి అగ్ని అగ్నిని ఉద్దేశించి ఏదైనా కొంత ఉపాసన కానీ ఏదైనా చేయాల్సి వస్తే అధికారం యొక్క ఇబ్బంది వస్తుంది అలాంటిదేమీ లేదు ఇక్కడ కాబట్టి ఏ దేవత కూడా ఆత్మనిష్టను పొంది కృతార్థులు కావడానికి అవకాశము కాలదు తెలిసిందండి నచ భృగ్వాదీనాం భృగ్వాది సగోత్రతయా ఇంకా దేవ ఋషుడి దగ్గరికి రండి ఋషుడి దగ్గరికి వస్తే ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం భృగు మహర్షి యొక్క గోత్రమునకు చెందిన వాళ్ళము అని మనం చెప్పుకుని మనం కర్మ చేస్తాం భార్గవ సగోత్రము అలా ఉందా గోత్రం భార్గవ సగోత్రము సా సమానమని భార్గవ అంటే భృగు మహర్షి వంశమునకు చెందిన వారికి చెందిన గోత్రము నా గోత్రము ఒకటే భారద్వాజ సగోత్రము భరద్వాజ దాన్ని స్పద్ధ పరిచయం చేస్తే భారద్వాజ భరద్వాజులకు చెందిన ఇప్పుడు భరద్వాజ మహర్షి గోత్రం చెప్పాలంటే ఏం గోత్రం చెప్తాడు భారద్వాజ చెప్పడానికి వీరు భార్గవ సగోత్ర అని భృగు చెప్పడానికి వీరు అలాంటి ఇబ్బంది వస్తుంది కానీ ఆత్మనిష్ఠకి గోత్రంతో సమాధానం లేదు భరద్వాజ మహర్షి ఆత్మనిష్ఠుడై ఉండవచ్చు భృగు కూడా ఆత్మనిష్ఠుడై ఉండవచ్చు కాబట్టి రెండు సూత్రాలు అక్కడ నా దేవానాం దేవతాంతరాభావాత్ అనే సూత్రము నా ఋషీణం ఆర్షేయాంతరాభావాత్ అనే రెండు సూత్రాలని పరిగణనలోకి తీసుకుని ఆ రెండు సూత్రములలో ప్రతిపాదించిన యుక్తి అధికారము లేదు అని చెప్పడం కోసం ప్రతిపాదించిన యుక్తి ఏది అది దేవతలకి వర్తించేది కాదు ఋషులకు కూడా వర్తించేది కాదు కాబట్టి దేవతలకు ఋషులకు అందరికీ ఆత్మనిష్టయందు సమానముగా అధికారము గల తస్మాత్ దేవాదీనా విద్యాస్వధికారే నవార్యతే అనే ఆక్షేపం రెటరికల్ క్వశ్చన్ కాబట్టి దేవతలకి ఋషులకు ఆ విద్య ఎందు ఆత్మవిద్య ఎందు అధికారము గలదు విద్యాసు అంటే బహువచనం ఎందుకంటే ఉపాసనలు ఉపాసనలన్నీ జ్ఞానాంగ ఉపాసనలు ఇప్పుడు చాందోక్యంలో ఎన్నెన్నో ఉపాసనలు ఉన్నాయి అవన్నీ కూడా జ్ఞానమునకు సహకరించే ఉపాసన వైశ్వాన రూపాసన అలాగే పురుషయజ్ఞ ఉపాసన ఇటువంటివన్నీ చాందోక్యంలో ఉన్నాయి ఆ ఉపాసనలను ప్రతి వాళ్ళు చేయొచ్చు దేవతలు కూడా చేయొచ్చు అక్కడ దేవతలని ఇంకొక దేవతను ఉద్దేశించి అలాగేమీ లేర అదేవిధంగా ఇంకొక ఋషి ఈ ఋషి తన పేరే చెప్పుకోవాలి అలాంటి సమస్యలేమీ ఉపాసనల విషయంలో కూడా లేవు కాబట్టి దేవతలకు ఋషులకు కూడా ఈ ఆత్మాంగ జ్ఞానాంగ ఉపాసనలు వాటి ఎందు అధికారము గలదు విద్యాసు బహువచనం ఉంది నేను ఉపాసనలు ఈ ఉపాసనలు అన్నిటి కూడా ఆత్మ జ్ఞానాంగ ఉపాసనలు అన్నిటి ఎందు కర్మాంగోపాసనల ఎందు అధికారం ఉండదు అలాగే స్వతంత్రమైన ఉపాసనల ఎందు కూడా అధికారం ఉండదు కానీ జ్ఞానాంగోపాసనల ఎందు పురుషులకు దేవతలకు అధికారం లేదని ఎవరు చెప్పగలడు ఎవడు అడ్డుకొనగలడు అంటే ఏ హేతువు చేత కూడా కేన హేతునా వార్యతే ఇచ్చి చెప్పి వక్తు శ ఏ మీరు అడ్డుకుంటారు అంటే అడ్డుకునేటువంటి హేతువు ఏదీ లేదు దేవాద్యధికారేపీ అంగుష్టమాత్ర శృతి స్వాంగుష్టాపేక్షనభిరుధ్యతే అంగుష్ట అంగుష్టోపాసన ఉన్నది అంటే అలా భావన చేసుకోవాలి దేవుడు ఊళ్ళో ఉన్నాడు ఆ ఊళ్ళో అలా అవుతుంది కొద్ది రోజులు మామూలుగా చిన్న పిల్లలకి ఇక్కడికి అక్కడికి వెళ్ళాలని ఉంటుంది నేను గమనించారా నాన్నగారు తండ్రి ఏదో పని ఏదో పని ఉండి పది ఊరికి వెళ్తారంటే ఏమి కూడా వస్తారని పేర్చి పెడతాడు పెద్దవాడికి కాదురా నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా నిన్ను మీ అమ్మని తీసుకున్నప్పుడు వద్దుగా నువ్వు అని తండ్రి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ వీడు వినకుండా భోర్ భోగమని ఏడుస్తూ కూర్చుంటాడు ఎక్కడికో వెళ్ళాలి ఏదో చూడాలి అనే దృష్టి చిన్నపిల్లలకు ఉంటుంది పెద్దవాళ్ళకి ఇంకా ఉండదు అలాగే ఈ మానవులు కూడా ఈ దేవుడినే అన్వేషించేటువంటి ప్రయత్నం చిన్న వివేకానంద స్వామి ఏమున్నాడో తెలిసిన స్పిరిచువల్ బేబ్స్ వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ బేబ్స్ బేబీ కూడా కాదు బేబ్ అంటే కుంకలు చిన్నపిల్లలు బుడతలు స్పిరిచువల్ ఫీల్డ్లో బుడతలు అందుకోసమే దేవుడు ఎక్కడున్నాడు ఉన్నాడు ఎవడు తిరుపతిలో ఉన్నాడో అని చెప్తా మన ఎక్కడ లేడా తిరుపతికైనా వెళ్ళిపోవాల్సిందేనా మన ఊళ్ళో దేవాలయం ఉందిగా కాదు మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి దేవాలయం లేదు పోని ఏ దేవాలయం ఉంది శివాలయం ఉంది పోనీ మంచిదేగా శివుడు వెంకటేశ్వర ఒకటే అవి అదేలా అవుతుంది అదే అవద్దు ప్రాబ్లం సో తిరుపతి వెళ్ళిపోవడమే బస్ తిరుపతి వెళ్ళిపోవడమే ఈ రకంగా అందరినీ మొత్తం తీసుకెళ్లి తిరుపతిలో కూర్చోబెడితే అక్కడ దర్శనం క్యూలు దెబ్బలాట అదో ప్రాసెస్ దేవుణ్ణి అలా ఇక్కడ అక్కడ పరుగుతు ఎక్కడ దేవుణ్ణి ఎక్కడ తెలుసుకోవాలి అంగుష్ట మాత్ర పురుష ఆ పరమేశ్వరుడు పురుష అంటే పరమేశ్వరుడు ఆయన నీ లోపల ఉన్నాడు ఇది కాదండి నా నా లోపలంటే ఎక్కడ మోకాల్లోనా లేకపోతే హెడ్లోనా ఎక్కడ ఉన్నాడు అంటే హృదయంలో ఉన్నాడు కృద్యపేక్షయ హృదయంలో ఉన్నాడు హృదయము మధ్యస్థానము చాలా పవిత్రమైన స్థానం దేహంలో కాబట్టి హృదయం నుండి ఉన్నాడు కాబట్టి హృదయం అంటే ఇంత ఉంటుంది గుప్పిడి పిడికెళ్ళని తలగిందులుగా పెడితే ఎలా ఉంటుందో అంత ఉంటుంది హృదయం ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా ఇలాగ ఉంటుందనుకుంటున్నాను ఇలా ఉంటుంది హృదయం దీంట్లో ఎక్కడుంటాడండి దేవుడు అంటే చూడు నీ బొట్టనవేళ దాంట్లో పెట్టచ్చా నా పెట్టాము దేవుడు కూడా అంతే ఉంటాడు అంగుష్ఠ మాత్ర పురుష దేవుడు కూడా పొట్టనవేలు అంతే ఉంటాడు అంతేనా దేవుడు అవును ఉపాసనకి సరిపడుతుంది అంగుష్ఠమాత్ర పురుష ఆ గుండెలో దేవుడు ఉన్నాడు వాడు ఆ గుండెని నడిపిస్తూ ఉన్నాడు దాన్ని కొట్టుకునేట్లా చూస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు నా హృదయంలోనే ఉన్నాడు ఎంత బాగుందో చూడండి మీరు రైలు ఎక్కర్లేదు బస్సు ఎక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు చాలా సౌకర్యం సో ఇక్కడే ఉన్నాడు శృతి మరి ఈ శృతి ఇది మనుషులకే అప్లై అవుతుంది తప్ప దేవతలకు అప్లై అవ్వదు అని పూర్వపక్షం వచ్చింది ఇంతకుముందు అంటే శంకరులు ఉంటున్నారు దేవతలకి ఎందుకు అపే అవ్వకూడదు కాదా వాళ్ళ గుండె పెద్దది ఉండొచ్చు వాళ్ళ అంకుష్టానికి వాళ్ళ గుండెకి సరిపడుతుంది ఇప్పుడు మన అంకుం ఎంతుందో అంత ఉంటుందని దేవతలు చాలా దుడ్డుగా ఉన్నారనుకోండి వాళ్ళ గుండెకాయ పెద్దది ఉంటుంది వాళ్ళ అంగుష్టం కూడా పెద్దదిగా ఉంటుంది లేదా వాళ్ళు చాలా సూక్ష్మంగా ఉన్నారనుకోండి దేవతలు వాళ్ళ గుండెకాయ కూడా చాలా చిన్నదిగా సూక్ష్మంగా ఉంటుంది వాళ్ళ అంగుష్టం కూడా సూక్ష్మంగానే ఉంటుంది కాబట్టి ఎవరి అంగుష్ఠ ఎంత ఉంటుందో అదే పరిమాణంలో ఈశ్వరుణ్ణి తమ హృదయంలో భావన చేసుకుంటే సరిపడుతుంది కేవలం అంగుష్ట శబ్ద ప్రయోగాన్ని బట్టి ఇది మానవాంగుష్టమే కనుక ఈ ఉపాసనకి మానవులే అధికారులు తప్ప దేవతల అధికారులు కాదు అని తోసిపుచ్చటానికి అంగుష్ఠశబ్దము అది హేతువు కాజాలదు ఋషులు తమ అంగుష్టానికి తగ్గట్టుగా దేవతలు తమ అంగుష్టమునకు తగ్గట్టుగా హృదయమునందు ఆ పరమేశ్వరుని ఉపాసన చేసుకుంటారు అక్కడ అంగుష్ఠ శబ్దము అక్కడ న్యాయం ఉన్నది అంగుష్ఠ శబ్దము అంగుష్ట అదృష్టత్వాన్ని చెప్పడం కోసం ఉద్దేశించింది కాదు ఊరికే సూచన కోసం చెప్పారు శాఖాచంద్ర న్యాయంగా చెప్పారు దీనికి అదృష్టాంతం చెప్తారు ఒకసారి ఓ మహాత్ము వచ్చారు సికింద్రాబాద్ స్టేషన్కి నేను రిసీవ్ చేసుకుందుకు వెళ్ళాను నాతో పాటు యంగ్ మ్యాన్ వాజ్ ఆల్సో డే నాకు తోడు సరే దూరంగా ఆయన రై ఈ ఈ రైలు రిసీవ్ చేసుకోవటం మీకు తెలుసా యూ ఆల్వేజ్ బిగిన్ అట్ ది రాంగ్ యాండ్ ఎప్పుడు అది దాని రూల్ అది ఆయన ఇటువైపు దిగ్రీ సందర్భం ఉంటే మనం అటు మొదలు పెడతాం ఆయన అటు దిగే సందర్భం ఉంటే ఇటు మొదలు పెడతాం పూర్వం అలా ఉండేది ఇప్పుడు కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి నెంబర్లోవి వచ్చాయి సో ఎనీవే ఆయన నేను దూరం నుంచి చూసాను యంగ్ మ్యాన్ చెప్పాను పరిగెత్తు అప్పుడు ఆయన ఏదంటే చూడు ఆ చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని ఉన్నాడే ఆయన అని చెప్పాను ఆ చినిగిన చొక్కా చొక్కా చినిగి ఉన్నది చినిగిన చొక్కా వేసుకుని ఉన్నాడు ఆయన ఆయన్ని వెళ్ళి పట్టుకో ఇప్పుడు అక్కడ నేను బోధిస్తున్నది చినిగిన చొక్కానా లేదే మహాత్మున్నా మహాత్ము చినిగిన చొక్కా పరము కాదు వాక్యము మరి దేని పరము మహాత్ముడు పరము అంటే వాక్యము యొక్క తాత్పర్యము చినిగిన చొక్కా మీద కాదు తాత్పర్యం మహాత్ము అంగుస్టుతి కూడా అంటే అంగు నీ హృదయంలో అంగుష్టం ఉంటుందే అంగుష్ట అంత చోట ఉంటుందో అంత చోట అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అంటే అంగుష్ట పరిమాణం మాత్ర అంటే పరిమాణం మాన్ మానే అంగుష్ట పరిమాణమును బోధించితే ఎందుకు తాత్పర్యం కాదు అంగుష్ట పరిమాణ స్థానాన్ని ఆలంబనంగా చేసుకునే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి బోధించడం కోసం వచ్చిన శబ్దం అది కాబట్టి నీ దృష్టి అంగుష్టం మీద పెట్టద్దు ఇక సూచనగా చెప్పింది అంగుష్టం కనుక ఆ అదృష్ట శబ్దాన్ని పట్టుకుని అది మనుషులకే ఉంటుంది బొటనవరేలు అనే ఒక హేతువు పెట్టి ఆ కారణంగా దేవతలకు ఋషులకు ఆత్మజ్ఞానమునందు అధికారము లేదు అని చెప్పుట తాగాదు అంటే కేనవార్యతే అని ప్రశ్న వేశారు కదా ఆక్షేపరూపకమైన ప్రశ్న ఆక్షేపరూపమైన ప్రశ్న అంటే కేనవార్యతే ఏ హేతువుతో నువ్వు వారిస్తావు అన్నప్పుడు అంగుష్ట శృతి అనే హేతువుతో మేము వారించగలము అంటావేమో అంగుష్ఠశ్రుతి నీకు సహకరించదు ఓకే అక్కడికి అదే చేత నా అనేక ప్రతిపత్తేర్ దర్శనాత్ దీని మీద మళ్ళీ పూర్వపక్షము ఖండనం స్వభావిష్యకాలంలో సదేతత్ శదేతంటే బాగానే ఉంది మీరు చెప్పిందంత బానే ఉంది అనేక ఆ అభ్యంతరాలని మీరు త్రోసపురసగలిగినారు బానే ఉంది కానీ ఇంకో అదనపు అంశము గల అదేమంటే ఏదీ విగ్రహవత్వాభ్యుపగమైన దేవానా విద్యాస్వధికారో వర్ణ్యేత విగ్రహవత్ ఋత్విగావత్ ఇంద్రాదీనామీ స్వూపన్ని కర్మాంగ భావ్యుపగమ్య అభ్యుపగమ్యత మన ఉందాత గమ్యేతా మనం ఉందా గమ్యేత ఓకే మంచిది అభ్యుపగమ్యత విధిలి ఆత్మనేపదం మంచిలింగ్ ఓకే సో దీని మీద మళ్ళీ ఒక ప్రశ్న అంతకుముందు మనం సరిమే అవ్వాలి ఆ మొదటి సూత్రంలో దేవతలకు విగ్రహం ఉన్నదా లేదా అనే ఒక ప్రశ్న అయితే మనం ఏమంటున్నాము వేదాంతము నందు దేవతలకు అధికారము కలదు అని చెప్తున్నాం అంటే దేవతలకి విగ్రహం ఉండి తేల విగ్రహం ఉండాలి విగ్రహం ఉంటే ఆ దేవత గురువు దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి శ్రవణం చేసి తత్వజ్ఞానం పొందిన దేని చెప్పగలుగుతారు అసలు విగ్రహమే లేదనుకోండి దేవతకి గురువు దగ్గరికి వెళ్ళడం శ్రవణం చేయడం ఇదంతా కూడా అసందర్భంగా తయారవుతుంది కాబట్టి దేవతకి విగ్రహం ఉన్నట్టనట్ట ముందు అది తెల్చండి వేదాంతం ఉంద అధికారం అయిన తర్వాత చెప్తాం అంటే వాళ్ళు ఏమన్నారంటే దేవతలకు విగ్రహం లేదు అన్నారు చిత్రం ఏమంటే ఎవళ్ళైతే కర్మని బోధించారో వాళ్ళే దేవతలకు విగ్రహం లేదని నిరూపించుకున్నారు కర్మని చెప్పిన వాళ్ళు వేదాంతంలో ఏమన్నారు విగ్రహం ఉందనే అన్నారు వీళ్ళు వీళ్ళు విగ్రహ విగ్రహాన్ని స్వీకరించారు వీళ్ళు అల్టిమేట్గా విగ్రహం మిథ్య ఆ మిక్షారూపమే మిక్ష అనే మాట తర్వాత వస్తుంది ఇప్పుడు అను ఇప్పుడు విగ్రహం అనే సో సినిమా గురించి చర్చించేప్పుడు వాడు బాగా యాక్ట్ చేసాడా లేదా అని చర్చించేప్పుడు ఆ చర్చే చేయాలి కానీ సినిమా అంతా మిచ్చకూడదు సినిమా అంతా మంచి అని మాకు తెలుసు ఆర్ట్ ది పాయింట్ పాయింట్ ఏంటంటే వాడు బాగా యాక్ట్ చేసాడా లేదా అదే చెప్పాలి మీరు అలాగే ఇక్కడ సో విగ్రహం ఉండదా లేదా అంటే వాళ్ళు విగ్రహం లేదండి విగ్రహం ఉన్నట్లయితే కర్మ విరోధము వస్తువు ఏమిటి కర్మ విరోధము అంటే ఇంద్రాయ స్వాహాన్ని హోమం చేస్తారు ఆ హోమం ఇప్పుడు అందరికీ ముహూర్తం ఒకే ముహూర్తానికి పెళ్ళిళ్ళు ఉంటాయి ఇప్పుడు హైదరాబాదులో ఒకే ముహూర్తానికి వంద పెళ్ళిళ్ళు ఉంటాయి అలాగే యజ్ఞం చేసే వాళ్ళకి ముహూర్తం ఉంటుంది వసంతే వసంతే జ్యోతిషాయజేత వసంత ఋతువు వచ్చేప్పుడు జ్యోతిష్ణం చేయమన్నారు వసంత చేయాలి వసంత అంటే చైత్ర వైశాఖాలు ఎప్పుడు చేయాలి కొంతమంది చైత్రంలో చేస్తారు కొంతమంది వైశాఖంలో చేస్తారు కానీ వైశాఖం మీద ప్రీతి ఎక్కువ ఉంటుంది కేత్రం కంటే కాబట్టి ఇది వైశాఖంలో చేస్తారు వైశాఖంలో ఎప్పుడు చేయాలి శుక్లపక్షంలో చేయాలా కృష్ణపక్షంలో చేయాలా ఎప్పుడైనా చేయొచ్చు కానీ శుక్లపక్షమునందు అభిమానం ఎక్కువ ఉంటుంది శుక్లపక్షంలో ఎప్పుడు చేయాలి పాగ్యమి నాడు వద్దు విదీనాడు మొదలుపెట్టు లేకపోతే పంచమి నాడు మొదలుపెట్టు అలా ఉంటుంది కాబట్టి పంచమి నాడు మొదలుపెట్టాడు అనుకోండి వైశాఖ శుద్ధ పంచమి శంకరాచార్య జయంతి మే నాలుగో తారీఖు మీ నోట్లు పెట్టుకోండి మే నాలుగు ఆదివారం అయింది ఆ వేళ ఓకే సో ఆ వేళ మొదలు పెడతారు యజ్ఞం చాలామంది ఓ పది యజ్ఞాలు అవుతున్నాయి అనుకోండి పూర్వం చేసేవారు యజ్ఞాలు ఇప్పుడు ఎవడూ చేయట్లేదు కానీ పది యజ్ఞాలు చేశారనుకోండి అదే అందరూ అదే సమయంలో ఇంద్రాయ స్వాహాన్ని హోమం చేస్తారు ఇప్పుడు ఇంద్రుడికి విగ్రహం ఉంటే ఎక్కడో ఒకచోట ఉండగలుగుతాడు ఏదో ఒక యజ్ఞంలో ఉండి విగ్రహం ఉంటే ఒక చోటే ఉండగలుగుతాడు మిగతా యజ్ఞాలన్నీ కూడా వ్యర్థములు అంటే ఉంటాయి ఆ యజ్ఞం ఏదో కూడా మనకు అర్థం కాదు కాబట్టి కర్మవిరోధం వస్తుంది కదా ఇంద్రుడికి విగ్రహము లేదు అన్నప్పుడు అంటే ఆయన ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు అన్నప్పుడు నాన్ ఫిజికల్ ఎంటిటీ కానిది పరిచ్ఛేదములు లేనిది ఇట్ కెన్ బీ ఎవరి అని వాళ్ళు అలా వర్కౌట్ చేసుకొస్తారు వాళ్ళు ఏమంటారంటే ఆ మంత్రం నుంచే ఒక శక్తి పుడుతుంది అదే దేవత అంటారు కాబట్టి ఎక్కడ మంత్రం ఉంటే అక్కడే దేవత ఎన్ని దేవతలు ఉన్నా అభ్యంతరం లేదు ఇంద్రశబ్దంతో అలా వర్ణించారు కాబట్టి దేవతకి విగ్రహము లేదు ఆది సమాజి వింటే కౌగులించుకుంటారు దేవతలకు విగ్రహం లేదు ఈ మీమాంసకుల కానీ ఆది సమాజి వాళ్ళకి మీమాంసకులకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గు అంటే ఎందుకో తెలిసినా ఆది సమాజ వాళ్ళు బ్రాహ్మణాలనే ఒప్పుకోరు మంత్రాన్ని తీసుకుంటారు బ్రాహ్మణాలని తిరస్కరిస్తారు అసలు ఈ మీమాంసకులకి ఉన్నది ముఖ్యమైనది బ్రాహ్మణమే మంత్రం సెకండరీయే వీళ్ళు బ్రాహ్మణ మంత్రం తక్కువే మంత్రానికి కూడా వాళ్ళు పెద్దలు ఎక్క బ్రాహ్మణమే ముఖ్యం వాటెవర్ సో విగ్రహము ఉండడానికి వీలు లేదు విగ్రహం ఉంటే కర్మ ఎందు విరోధం వస్తుంది కాబట్టి దేవతలకు విగ్రహము లేదు దేవతలకు విగ్రహం లేదు కనుక వేదాంతమునందు అధికారము ఉండడము ఉదరాలు ఓకే ఇప్పుడు దీన్ని తిరగేయండి దేవతలకు అధికారము వేదాంతమునందు గలదు అన్నారనుకోండి మీరు అంటే ఏమిటనమాట విగ్రహం ఉండాలి విగ్రహం ఉంటే కర్మ ఎందు అది కర్మికు విరోధము వచ్చేస్తుంది అది ఓకే కర్మని విరోధ కర్మ ఎందు విరోధం వస్తుంది ఓకే ఇప్పుడు స్యాదేత మీరు చెప్పినంత బానే ఉందండి కానీ ఎది విగ్రహవత్వాద్యభ్యుపకమైన దేవాదీనా విద్యాస్వధికారా వల్ణ్యేత దేవతలకు విగ్రహం ఉన్నది అని స్వీకరించి ఆ కారణంగా దేవతలకు విద్యలయందు అంటే వేదాంత విద్యలయందు అధికారము గలదు అని మీరు వర్ణించే పక్షంలో దేవతలకి విగ్రహం ఉంటుంది ఇప్పుడు ఎలాగుంటుంది విగ్రహము అంటే ఋత్విగాదులు ఈ ఋత్విక్కి విగ్రహం ఉందిగా అధ్వర్యుడు ఆయన ఋత్ ఆయనకు విగ్రహం ఉన్నది దేహము యజమానుడికి విగ్రహం ఉన్నది హోతకి విగ్రహం ఉన్నది ఉద్ధాతకి విగ్రహం ఉన్నది వీళ్ళందరికీ విగ్రహం ఉన్నట్టుగానే ఇంద్రుడికి అగ్నికి వరుణుడికి వీళ్ళందరికీ కూడా విగ్రహాలు ఉండాల్సి ఉంటుంది ఒక విగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఆ కర్మలో స్వయంగా వచ్చి తాము అక్కడ ఉండి ఆ కర్మలో అంగము కావాలి కర్మలో దేవత అంగము కర్మకి దేవత అంగము దేవత కోసం కర్మ కాదు కర్మ కోసం దేవత మీమాంసకులు అలాగే ఉంటారు కర్మవాదులు అంటే వాడికి మంత్రము ముఖ్యం కాదు కర్మ ముఖ్యం మంత్రమైన కోసం కర్మలో అంగము దేవత దేనికోసం కర్మలో అంగము కర్త దేనికోసం కర్మలో అంగము క్రియ చిత్తు తిరుగుతుంది వాళ్ళ శాస్త్రమంతా కూడా అన్నాయానాం క్రియార్థత్వాత్ ఆనర్థక్య మతర్థానం అనే సూత్రం నేను చాలాసార్లు చెప్తాను ఈ మొత్తం వేదమంతా కూడా క్రియైందే పర్యవసానం చెందుతుంది క్రియా సంబంధం లేనిదంతా వ్యర్థమే కాబట్టి దేవత అయినా క్రియలో సంబంధము ఉంటుంది సో కాబట్టి దేవత కర్మాంగం అవ్వాలి ఆ కర్మలో అంగము కావాలి అంగము కావాలి అంటే దేవత తన రూపంతో తాను అక్కడికి రావాలి స్వరూప సన్నిధానం అక్కడ సన్నిధానం అంటారు సన్నిధి సన్నిధి సన్నిధానము అంటారు ఆ దేవత యొక్క సన్నిధానము అక్కడ ఉండాలి ఆ దేవత అక్కడ ఉండి కర్మలో సమర్పించినటువంటి ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది అని చెప్పాలి అలా చెప్తే ఒకే చోట దేవత ఉండగలుగుతుంది కనుక మిగతా చోట్ల కర్మలన్నీ వ్యర్థమవుతాయి అనేటువంటి విరోధము తప్పనిసరి అవుతుంది అని పూరోక్షం ఓకే స్వరూప సన్నిధానేన కర్మాంగభావ అభ్యుపగమ్యేత కాబట్టి దేవత స్వయంగా తన విగ్రహంతో అక్కడ సన్నిధానమునందుండి కర్మయందు అంగమవుతుంది అని స్వీకరించినట్లే అవుతుంది అప్పుడు తదాచ విరోధకర్మని సార్ కర్మ విషయమునందు కర్మణి సప్తమేంటి విషయము కర్మని విషయే విరోధ స విరోధం వచ్చేస్తుంది విరోధ ఉండకూడదు కాంట్రడిక్షన్ ఉండకూడదు చెప్పిన శాస్త్రంలో ఇంత శాస్త్రం చదువు ఒక నిర్ణయానికి వస్తే అది కాంట్రడిక్టరీగా ఉండకూడదు కాబట్టి దేవతకు విగ్రహం ఉన్నది అని మనం స్వీకరించే పక్షంలో కర్మ విషయమై విరోధము వచ్చిపడుము ఎందుకో తెలుసు నహి ఇంద్రాదీనా స్వరూప సన్నిధానేనా యాగే అంగభావో దృశ్యతే ఎందుకు విరోధం ఎందుకు అంటే ఇంద్రాది దేవతలు ఉన్నారే వీళ్ళు యాగంలో అంగమవుతారు అంటే యాగంలో దేవతారూపంగా ఉండి ఆ హవిష్ని స్వీకరిస్తారు కానీ తమ యొక్క ఒక విగ్రహము స్వరూపం అంటే విగ్రహం తమకు ఒక ఆ విగ్రహముతో సహా అక్కడ వాళ్ళు ప్రజెంట్ అయ్యి సన్నిధానం ఉండి ఆరోగ్యంగా కర్మలో అంగమవుతారని చెప్పుట పొసగదు అలా కుదరదు నవతి అది మీరు అలా చెప్పడము పొసగదు అలా ఉండడము సంభవము కాదు ఎందుకంటే ఒక విగ్రహంతో ఉన్నట్లయితే దేవతకి ఆ దేవత ఒకే చోట ఉండగలుగుతుంది తప్ప అనేక చోట్ల ఉండలేదు కదా బహుసు యాజేశు యుగపత్ స్వరూప సన్నిధానతానుపత్తే ఎందుకంటే అనేక యాగాలు ఒకే సమయంలో అవుతూ ఉంటాయి అప్పుడు ఒకే ఇంద్రుడు విగ్రహము గల ఇంద్రుడు అనేక యాగములలో స్వయంగా స్వరూపతి చేతను సన్నిధి అందుండి ఆ యాగములన్నిటి యొక్క ద్రవ్యమును తాను స్వీకరిస్తాడు అని చెప్పటము అది యుక్తియుక్తంగా ఉంటుంది కాబట్టి కర్మని మీరు నిలబెట్టాలనుకుంటే దేవతకి విగ్రహము ఉండడానికి వీల్లేదు కాదండి దేవతకి వేదాంతమునందు అధికారం ఉంది అని మీరంటే దేవతకి విగ్రహం ఉండాలి కనుక కర్మకి విరోధము వచ్చి పొడును కర్మ వేదమే చెప్పింది కదా కర్మని చెప్పింది కూడా వేదమే వేదాంతము కూడా వేదమే కాబట్టి ఈ కష్టం నుంచి బయటపడాలంటే ఒకే ఒక ఉపాయము వేదాంతముల ఎందు మనుషులకు అధికారము తప్ప దేవతలకి లేదు అని మీరు ఈ కష్టం నుంచి బయటపడిపోతాము ఇది ఇది పూర్వకం తెలిసిందండి ఇది చేసేటి నాయమస్తి వినోద ఈ విరోధము లేదు కాబట్టి విరోధాన్ని ఎప్పుడైతే పరిహరిస్తారో దేవతలకి మళ్ళీ అధికారం వచ్చేస్తుంది ఈ టాపిక్ ఇలా సాల్వ్తో ఉంటుందండి మీరు దీంట్లో దీంపో దాంట్లో మీకు అవుతారు కొంచెం ఓపిక పట్టాలి ఇప్పుడు దేవతలకు అధికారం ఉందా లేదా అని చర్చిస్తున్నారు ఏమిటని అనుకోవద్దు లుక్ ఇంటు కొంచెం ఊపిగిపడితే అది క్రమంగా ఇంకో దాంట్లో విషత్ అవుతుంది చాలా మంచి మంచి విషయాలన్నీ వస్తాయి మొత్తానికి పాపం ఎంత శ్రద్ధగా చర్చ చేస్తున్నారో చూడండి ఈ వినోదము లేదు తస్మాత్ ఎందువల్ల ఎంతసేపు కష్టపడి విరోధాన్ని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తే లేదు అని ఎందుకు కొట్టుపారేస్తాం ఎందువల్ల అనేక ఆది అది హేతు పంచిమే యొక్కవచనం దర్శనాత్ అది రెండో హేతువు రెండు కారణాలు చెప్తున్నారు మొదటి కారణం ఏమిటంటే అనేక ప్రతిపత్తి వలన ఏమిటో అనేక ప్రతిపత్తి ఏక్యాపి దేవతాత్మన యోగాపత్ అనేకస్వరూప్రతిపత్తిస్ సంభవతి ఒకటే దేవత ఆ దేవత యొక్క స్వరూపం ఒక్కటే కానీ ఆ దేవత ఒకే కాలంలో అనేక రూపములతో అనేక స్థానముల ఎందు ఉండుట సంభవమే అని చెప్పాను నేను చాలాసార్లు చెప్పాను క్లాసుల్లో మీకు గుర్తుందో లేదో రాముణ్ణి మీరు పూజిస్తుంటే ఆ రాముడే సకల దేవతా స్వరూపుడు ఇంకా మళ్ళీ వేరే దేవతను మీరు పూజించక్క రాముల్లోనే ఉన్నారు అందరి దేవతలు దుర్గని చేయలేదు పూజ అంటే ఆ దుర్గ రాముడు ఎండేగలం ఏ విష్ణువుని పూజించారు విష్ణువు రాముని ఎంజేయగలడు శివుడు ఆ శివుడు కూడా రాముని ఎండేయగలడు అంటే ఒకే రాముడు ఇందరి దేవతల రూపంగా ఉన్నాడు కాబట్టి మీరు ఒక్క రాముడిని పూజిస్తే వీళ్ళందరినీ పూజించబట్టారు కాదండి మీరు సపోజ్ గణేష్ని పూజిస్తున్నారనుకోండి ఇంకా అందరినీ పూజించేసినట్టే ఆ గణేషుడిలోనే రాముడు కృష్ణుడు శివుడు అందరూ ఆ గణేషుని ఉండేయగలరు అని నేను చెప్తూ ఉండేవాడి ఇప్పుడు స్లోగా ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చేస్తున్నాం తర్వాత ఈ బహుదేవతావాదము అని ఒకటి అనేకమంది దేవతలు గలరు యాంపియన్ ఆఫ్ గాడ్స్ అని ఇలాగే ఉంటూ దానికి సంబంధించి కూడా ఒక వ్యవస్థ మనకి ఇక్కడ నిర్మాణం అవుతుంది మంచి చర్చిలోకి వస్తున్నారు కాబట్టి ఒకే దేవత ఒక స్వరూపము ఒక విగ్రహం ఉన్నప్పటికీ ఆ దేవత మహిమ కనుక అనేక స్థానములందు ఏకకాలంలో అదే దేవత ఉండుట అసంభవము కాదు ఎందుకో తెలుసున కథమేతదవగమ్యతే అంటే అనేక ప్రతిపత్తి ఒకే దేవత అనేక రూపములను స్వీకరించుట అనేది మీకు ఎలా తెలుస్తోంది అలాగా అలా స్వీకరిస్తుందని మీరు ఎలా చెప్పగలరు అంటే దర్శనాత్ ఆ విధంగా మనకి శృతి ఎందు స్పష్టంగా తెలుస్తోంది ఎక్కడ ఏ శృతిలో చెప్పారు ఇది మీరు బృహదారంకల్లో ఉంది నేను ఎవరు చెప్దామా అని కూడా అనుకున్నా పాఠం చెప్దామా అని కూడా అనుకున్నా ఈ యాజ్ఞవల్క్య ఏదో ఆర్థభాగ బ్రాహ్మణము ఏదో ఉంది దాంట్లో వస్తుంది ఇక్కడ నంబర్సరీ ఇచ్చాడు మీరొసారి బృహధార్మిక పుస్తకం తీసి చూస్తే తెలుస్తుంది అక్కడ చర్చిలా ఉన్నది దర్శనాథ్ ఆ విధంగా మనకు కనబడుతోంది శృతిలో ఒకే దేవత అనేక రూపములను కలిగి ఉండును అని మనకు కనబడుతుంది ఎలాగా తథాహి తథాహి అంటే అది యుక్తమే కదా అక్కడ ప్రశ్న ఒకడు అడుగుతాడు యాజ్ఞవల్క్యుని ప్రశ్న అందరూ యాజ్ఞవల్క్యుల్ని పరీక్ష చేస్తారు కదా ఆయన నెగ్గిపోతారు ఏ యాజ్ఞవల్క్య దేవతలు ఎంతమంది అని అడుగుతాడు చూడండి నా చర్చలో ఉంది కతి దేవాహ కిత్యుపక్రమ్య అనే ఆ సెక్షన్ ప్రారంభమవుతుంది దానికి ఆయనకి ఎప్పుడు ఏమనిచ్చాడు కూడా ఉంది త్రయశ్చత్రీచ శత త్రయశ్చత్రీచ సహస్ర ఇతినిచ్య దానికి సమాధానం ఆయన ఏమని చెప్పాడంటే నో త్రయశ్చత్రీచ శత మూడు వందల మూడు మూడు వందల మూడు మూడు వేల మూడు కలిపితే మూడు వేల మూడు వందల ఆరు దేవతలు అని చెప్పాడు ఆయన అంతమంది దేవతలు ఉన్నారు అని చెప్పాడు ఓకే కథమేతే ఓకే ఆ మూడు వేల మూడు వందల ఆరు దేవతలు ఎవరిలో చెప్పు అని మళ్ళీ ప్రశ్న ఇత్యస్యాం పృక్షాయాం అని మళ్ళీ ప్రశ్నించగా ఆయన మళ్ళీ సమాధానం ఏమని చెప్పాడంటే మహిమాన ఏవాయస్ దేవా నిర్బ్రువతి శృతి అని శృతి మళ్ళీ చెప్పింది శృతి అంటే యాజ్ఞోచ్యుడే చెప్పాడు ఏమని చెప్పాడంటే మూడు వేల మూడు వందల ఆరని ఉడితే మాటవరసగా అన్నాను అంటే మూడు వేల మూడు వందల ఆరు లేదనేమీ కాదు ఉన్నది ముప్పై మూడే త్రయస్శత్ ఉన్నది ముప్పై మూడే కాబట్టి ఇప్పుడే మూడు మళ్ళీ ముప్పై మూడు అంటున్నారు ఈ ముప్పై ఆ మూడు రూపాయలుగా ప్రకటమవుతుంది మూడు కూడా ఈ ముప్పై మూడు దేవతల యొక్క విభూతులే అని చెప్పాడు ఎలా ఉంది అంటే ముప్పై మూడు దేవతలే మూడు వేల మూడు వందల ఆరు రూపాయలలో ప్రకటమవుతున్నారు విభూతులు మహిమాన అంటే విభూతు అక్కడితో అయిపోలేదు ముప్పై మూడు ఏమిటని అడుగుతారు అడిగితే ఏదో లిస్ట్ ఇస్తారు ఇచ్చి మళ్ళీ ఏమని చెప్తాడో తెలిసినా అని చెప్తాడు అంటే మరి ముప్పై మూడు అన్నావు కదండి ఈ ఆరింటి యొక్క విభూతులే ఓకే ఆరేనా ఇంకా ఏమో తగ్గిస్తామంటే మూడు ఈ మూడు యొక్క విభూతులే ఆరు ఇంకా ఇంట్రెస్ట్ మీరు సర్వ నాకు గుర్తులేదు మూడు ఫైనల్ అంటే లేదు మరి ఎన్ని ఒకటిన్నరని చెప్తాడు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఎలా ఉంటారు ఇప్పుడు ఉంటే ఒకటి ఉండాలి అయితే ఇద్దరు ఉండాలి కానీ వన్ అండ్ హాఫ్ ఎలా ఉంటారు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ బస్సులో వెళ్తున్నారు బస్సులో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇచ్చి మిడిల్ ఏజ్వి కండక్టర్ వచ్చాడు ఎన్ని టికెట్లు సార్ అంటే ఒకటి ఉన్నారు ఏమన్నాడు ఒకటి సరే కండక్టర్ ఎవరు హాఫ్ టికెట్ ఎవరంటే ఒకళ్ళు ఆయనకి హాఫ్ టికెట్ ఏమిటి మీకు ఆయన ఫుల్గా కనపడుతున్నాడు కానీ ఆయన హాఫే అని జోకు వేశాడు అంటే కండక్టర్ ఉన్నాడు మీ జోకు సరేనండి ఫుల్ టికెట్ తీసుకున్నాడు ఆయన హాఫ్ ఇలాంటి జోక్ ఎప్పుడైనా విన్నారా హాఫ్ టికెట్ అని అంటారు అంటే ఓ వాడు హాఫ్ టికెట్ సో అలాంటి హాఫ్ టికెట్లు ఉండవు ఓకే అలా చూపిస్తారంటే హాఫ్ టికెట్లు ఉండవు కొబ్బరికాయలు ఎందున్నాయంటే రెండున్నర అంటే కొబ్బరికాయ చెక్ ఉన్నట్టు అలాగా యూ కెనాట్ డూ లైక్ దాట్ కానీ ఆయన చెప్తాడు ఒకటిన్నర అంటాడు అదేదో ఎక్స్ప్లెనేషన్ ఉంది ఒకటిన్నటికి నాకు గుర్తు లేదు మీరు చదవండి తెలిసి ఒకటిన్నర ఖాయమేనా అంటే కాదు ఒకటే చెప్తాడు కాబట్టి ఒకే దేవత మూడుగా ఉన్నది ఆ మూడే ముప్పై మూడుగా ఉన్నది ఆ ముప్పై మూడే మూడు వేల మూడు వందల ఆరుగా ఉన్నది దీన్ని బట్టి మీకేం తెలిసింది ఒకే దేవత అనేక విభూతుల రూపంగా ఏకకాలం ఉండుట సంభవము అని తెలిసిందా లేదా కాబట్టి ఒక దేవతకి విగ్రహం ఉంటే ఈ కర్మలో ఏకకాలంలో కర్మకు విరోధం వచ్చేస్తుంది అనే ఆర్గ్యుమెంటు నిలబడదు ఇతి నిర్భ్రువతీ శృతి ఏకైకస్య దేవతాత్మన యోగపత్ అనేక రూపతాన్ని దర్శయతి ఈ ముప్పై మూడు దేవతలలో ప్రతి ఒక్క దేవత కూడా ఒకే కాలమునందు అనేక రూపములుగా ఉండగలుగుతుంది అని మనకి తెలిసిపోతుంది లేకపోతే మూడు వేల మూడు వందల ఆరు ఎక్కడి నుంచి వస్తాయి ముప్పై మూడే ఉంటే మూడు వేల ఎలా వచ్చాయి అంటే ముప్పై మూడులోనూ ప్రతి ఒక్క దేవత కూడా మీకు అనేక రూపములుగా ఉండగలుగుతోందన్నమాట అందుకోసమనే ముప్పై మూడల్లా మూడు వేల అయింది మూడు వేల కండెన్స్ చేస్తే ముప్పై మూడుకి వచ్చింది తథా త్రయస్ कतम एको इति इति देवानाम कतमेको दिवैकूपता एकस्य तक युगपत् అనేక రూపతర్శయతి ఇవన్నీ చాలా గొప్ప విషయాలు ఇవన్నీ ఎంత గొప్ప విషయాలంటే ఈ దేవాలయాల్లోనూ అక్కడ పూజలు అవి చేసే వాళ్ళకి తర్వాత పురాణాలు బోషిస్తూ ఉంటారు సమాజంలో వాళ్ళకి వాళ్ళవన్నీ తెలుసుకుని ఈ విషయాలు పది మందికి చెప్తే బాగుంటుంది కొంత క్లారిటీ వస్తుంది జనానికి ఈ వాక్యం చూడండి ఆ ముప్పై మూడు తోటి ఆగలేదు అది ఆ ముప్పై మూడుని ఆరులో అంతర్గతం చేశాడు షడ్ ఆది అంటే ఆరుని మూడు చేశాడు మూడుని ఒకటి అన్న చేసి ఫైనల్గా ఒకటికి వచ్చాడు ఆ క్రమంలో ముప్పై మూడుని ఆరులో అంతర్గతం చేసి ఆరుని మూడు చేసి మూడుని ఒకటి చేశాడు ఫైనల్గా ఫైనల్గా ఏమని చెప్పాడంటే ఏకోదేవ అని చెప్పాడు చెప్తే మళ్ళీ ప్రశ్న కథమ ఏకోదేవ ఇది ఆ ఒక్కదేవుడు ఎవడు అని ప్రశ్న దానికి యాజ్ఞవల్తుడు సమాధానము హిరణ్య గర్భుడు అని సమాధానం ప్రాణ అంటే హిరణ్య కాస్మిక్ లైఫ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు ఇంగ్లీష్లో ప్రాణ హిరణ్య గర్భుడు ప్రకృష్టం అనిటి చేష్టతే ఇది ప్రాణ ఆ హిరణ్య ఈ సకల జగద్పంగా నిలిచి ఉన్నాడు ఆయనకి ప్రాణహాని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ జగత్తులో మీరు ఎక్కడైనా చూడండి ప్రతీది చలనాత్మకంగా ఉంటుంది అన్ని చలనమే అణువుల దగ్గర చలనమే గెలాక్సీస్ దగ్గర చలనమే ఎక్కడ చూసినా చలనమే ఆ చలనమంతా కూడా స్వరూపముగా కలిగిన దేవుడు ఒకే ఒక దేవుడు ఆయనే హిరణ్య గంధుడు దేవుడు అని చెప్పాడు అంటే అర్థం ఏమిటి మీరు సూర్యుడికి దండం పెట్టారంటే ఆ సూర్యుడు రూపంగా ఎవళ్ళు ఉన్నారు హిరణ్య గర్భుడే చంద్రుడికి దండం పెడితే ఆ చంద్రుడు రూపంగా హిరణ్య గర్భుడే ఉన్నాడు పెడితే చెట్టు రూపంగా హిరణ్య గర్భుడే మీకు విఘ్నాలు కలిగించేది ఎవడు హిరంగ్య మీరు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే విఘ్నాలని తొలగించేది ఎవరు హిరణ్య మీరు మీరు పేరు విఘ్నేశ్వరుడు అనుకున్నా ఆ దేవత హిరణ్య గర్భుడే నేను ఇంకేదైనా పేరుతో దేవతని అయ్యప్ప అనే పేరుతో పూజించారనుకోండి అదెవరు హిరణ్య గర్భుడే హిరణ్య గర్భుడు తప్ప ఇక ఎవ్వరు వేరు ఆ హిరణ్య ఇన్ని దేవతల రూపంగా ఒకే దేవుడు ఇన్ని దేవతల రూపంగా ఉన్నాడు సరిపడిందా ఇప్పుడు ఒకడు సూర్యుడికి దండం పెడుతున్నాడు ఇంకొకటి చంద్రుడికి దండం పెడుతున్నాడు రెండు రూపాలుగానూ హిరణ్య గర్భుడే ఉన్నాడు కాబట్టి యుగపత్ ఒకే స్థా ఒకే సమయంలో ఒకే స్థానంలో ఈ సమస్యలేమీ లేవు అని తేల్చి చెప్పినారు సో ప్రాణైక రూపతాం దేవానం దర్శయతి ఇప్పుడు ఒకే ప్రాణదేవత అదే హిరణ్య ఆ రూపంగానే ఈ సకల దేవతలు ఉన్నారు అని శృతి చెప్పి తద్వారా ప్రాణస్య యుగపత్ అనేక రూపతాం దర్శయతి ఆల్ ఇన్ వన్ అని చెప్పటం ద్వారా వన్ యాజ్ ఆల్ అని నిరూపించినట్లయినది అని ఇది బృహదారం కళ చక్కటి సెక్షన్ మంచి సెక్షన్